నూట ముప్పై పంతమేమి వచ్చే నీకు చలమో ఫలమో సాధించుకోరయ్యా ధర మీద చేయబోతె తగు పుణ్యములులేవా హరిదాసుడయ్యే పుణ్యమందుటగాక చురలు బ్రహ్మాదులను చూడగా నే పొడవున స్థిరమై ఉన్నారో తెలుసుకోరయ్య మాపు దాకా సలి గెలు మహిమలు లేవా శ్రీపతిదాసులయ్యంత చల్లదుగాక చేపడినా మాత్రమున చేటులేని పదవుల ఏ పునానెవ్వరున్నారో ఎరుగరయ్య ందరు దైవాలు లేరు శ్రీవేంకటేశువలే రక్షించరు గాక కోవరమయ్యేటనేట కోరివరములకుగా కావించి పరుష వచ్చే కథ చూచుకోరయ్యా